ఒక బీద విద్యార్థి లండన్ నగరంలో బీద మహల్లో వారానికి రెండు షిడ్లింగుల చొప్పున సొమ్ము చెల్లించి ఒక గదులో ఉండేవాడు లోకార్ట్లో ఉన్న చౌక ఖో దుకాణంలో రెండు పెన్నీలకు కోకో రొట్టె తీసుకొని పొట్ట నింపుకునేవాడు అతడితో పోటీ పడగల శక్తి నాకు లేదు అయితే రెండు గదులు ఎందుకు ఒక్క గదిలో ఉండవచ్చు కదా ఒక పూట భోజనం స్వయంగా తయారు చేసుకుంటే